సంకీర్తన రెండు వందల అరవై నాలుగు శత్రీసోయం సుస్థిరోయం కౌశికమకరక్ష నిగమీర్మలోయం జగన్మోహన సతీపతిగత భయో విజయ సఖోయం మృగుమునిరా సంప్రీతో సకలపతి శాశ్వతోనిజన సులభోయం ప్రకటబహుళ తోభనాదిక వికచరుక్ణీవీక్షణోయ స్రసోయం పరిసర ప్రియో తిరువేకటాదిపోయం చిరంతనోత్మక శరణాగత